స్తోత్రం నాయన ప్రభా ఏమీ వేలా స్తోత్రాలు దేవాసీ మహాప్రభ ఈ రోజు మొత్తం కాచి కాపాడు దేవాయసి మా ప్రభా స్తోత్ర మా నీకే మహమా గణత ప్రభావం చెల్లాలి మా ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని దేవాయసి మా ప్రభా నీ కృపచిత భద్రపరిచిన దాన్ని స్తోత్ర మా నీ అందు దేవ రక్షణ మార్గంలో మేము నడిచే భాగ్యం మాకు దయచేసి దాన్ని పట్టి స్తోత్రం ఆది నుంచి అంత మీరే తోడైన మా పాటలలో ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే సాయం చేయండి మా మీకు మెడైన దీవులు కుమరించాడు మా మీరే సాయం చేసి దేవాయస్మ ప్రభా యొక్క దేవాయస్మ మీరే నడిపించండి మా ప్రభు మీ శక్తి చేత మమ్మల్ని నడిపించాడు మా మీరే తోడైనడు మా ప్రభా వాక్యంలో దేవాయస్మూర్ పాటలో దేవాయస్మార్థనలో పదే పదార్థంలో మమ్మల్ని నడిపిస్తారని త్వరగా రాముతో నేసుకూసి పెట్ట వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ ప్రభువా నూతన పరచుములోతనో పరిశుద్ధ దేవాణీ కు ప్రజలా మిలలో ప్రజలా మ ప్రభువాణీ కార్యమును పాముచేసి పాము రే పితి మైయా పాపా ముసీ నీ దు కో ము పితిమైయా కి చుచూనే కీ చుచునే వాత్సల్యము చూపుమయా వాత్సల్యము చూపు మయా ప్రభువాణీ కార్యమును పరచుము ూతన పరచుములో పరచుముశూ దేవాని క ప్రజలామలో ప్రజలామలో ప్రభువాణీ కార్యం ప్రేమాము రక్షి క్షేమా మునిచితివైయా ప్రేమాతో మమురక్షి క్షేమా మునీ ప్రేమీకున్నాము మేము ప్రేమీ చకున్నాము మేము ప్రేమయుడాని ప్రేమయూడాని ప్రభువాణీ కార్యమును నూతన చుమూ మూత వెలిగితి విం మిలలో వోమా ప్రభు వీ మ వెలుగై నవో మ ప్రభువా పలు చోట్ల లో నా పలు చోట్ల లో నా మేము వెలుగా కున్నాయ ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మారు చున్నా కమునా త్రాగన్ మారు చున్నాలో కమునా కారు తోట్లలో త్రాగను జీవా పూటవు నిన్ను విడచి జీవా పూటవు నిన్ను వేడచి త్రోవా తితిమయ్యా ్రోవాత పితి మయ ప్రభువాని కార్యమును నూతన పరచుము మా నూతన సోదార ప్రేమను జూ మాదిరి విరచితి మైయా ఓ దార్పు పొంగిన మేము ఓ దార్పు పొందిన మేము ఆదరానియకున్నాము ఆదరణ కున్నాము ప్రభువాణీ కార్యమును నూతన పరచుము నూతన పరచుము మాట మా దేవా కోటాగనున్నావై మాట తపని మాదేవాటాగనున్నాయీంచ దాని దూ ప్రేమ చాటించాని ప్రేమన్ సాటి ప్రియుడా సాటి ప్రియు ప్రభువాణీ కార్యమును నూ పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవాని కు ప్రజలామన్నా ప్రజలామన్నా ప్రభువాణీ కార్యమును నో పరచుము మాలో పరచుము మాలో థ్యాంక్ యూ బ్రదర్ ప్లీజ్ అనురాగాసయ్య ఆనందయేసయ్య అందరి నీవు కేరీజియా క్రిసుయ్యా అనురాగాసయ్య ఆనందయేశయ్య అందరి కెరీజిగా ప్రేమించే క్రిసూయసయ్యా ఆహా ఓ ఆహా ఓహో అనురాగాయసయ్య ఆనందాయసయ్యేముకే రీతియా ప్రేమించే క్రిసూయసయ్యా దిక్కులేఖయున్న నన్ను చేరదీసెను మక్కువతో ప్రక్క చేరి స్వస్థపరిచెను దిక్కులేకయున్న నన్ను చేరదీసెను మక్కువతో ప్రక్క చేరి స్వస్థపరిచెను చక్కపరిచెను నా చిక్కులు విడను చక్క పరిచెను నా చిక్కులు విడను నేనెక్కడ ఉన్నా నా ప్రక్కన నీవే నేనెక్కడ ఉన్నా నా ప్రక్కన నీవే आ हा हा ओ हो हो आ हा हा ओ हो हो अनुराग एसैया आनंदा एसैया अंदर नीवु केरीतिगा प्रेमించే क्रिस्त एसैया న్న జనములలో ముందు దాగి దాగి ప్రభు వస్త్రము చెంగు తాకితి. మూగి ఉన్న జనములలో ముందు చేరి దాగిదాగి ప్రభు వస్త్రము చెంగు తాకితే ఆగిపోయేను నా రక్తదారలు ఆగిపోయేను నా రక్తదారలు నే సాగిపోదును నా ప్రభుని వెంబడి నే సాగిపోదును నా ప్రభుని వెంబడి ఆహహా ఓహో ఆహహా ఓహో అనురాగాసయ్య ఆనంద ఎసయ్య అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రిసుయ్యా అనురాగాసయ్య ఆనందయసయ్య అందరినీ రీతిగా ప్రేమించే క్రీసు ఏడ్చి ఏ చికన్నీళ్లతో కాలు కడిగితే నా ముచ్చటైన కూరలతో కాలు తొడిచితి ఏడ్చి ఏ చికెన్ నీళ్లతో కాలు నా ముచ్చటైన కురులతో కాలు తోడిచితి मुद्दुल पेड़ती परिशुद्ध पादमुल् मुद्दुल oh. पेड़ती परिशुद्ध पादमुल् ना पापमुल्ल्न्नी शिमींचेनपड़े ना पापमुल्ल्न्नी शिमींचेनपड़े आहा ओ हो आहा అనురాగాయసయ్య ఆనందాయసయ్య అందరినీ రీతిగా ప్రేమించే క్రిసుయ్యా అనురాగాసయ్య ఆనందాయసయ్య అందరినీ రీతిగా ప్రేమించే క్రిసూయసయ్యా ఆహా ఓహో ఓ మన మే బా మసన తరాలా ఇష్ట నిరాలా జిస్ మన మే జన్ అవినాశీ ఆనందే భర ద జస్ మన మే జన్ అవినాశీ ఆనందర ది అనంత ప్రీత రీతికి ఆది అనంత ప్రీత రీతికి జల్గే జ్వా జల్గే జ్వా మన మన దిర బ వారలా మన మందనే వారలా నిరా ముస్ తర్వలో భవన దాని పాజ బులాయా సర్వలో కావన ద మహాపవ్ర స్థాన మహా పవ స్థాన మ సంవాళీ ఉవాళి మే బా మన మంది బాష తు హ నిరాలా ఈ నిరాలా పాప మ దుయా దూబరీ తిరమ పితాయి పాప మూబ రీతి పరమ పితాయి మహిమాని ఆీ త్యాకర మహిమాని ఆపి త్యాకర రూప మన శలే ఆయా రూప మన శలే ఆయా మన మందనేవాలా మన మంది మే బా ईश्व तो है निराला ईश्व तू है निराला हर विश्वासी प्रेम से आए खुशी से अपने बेट चढ़ाए हर प्रेम से आए खुशी से अपने बेट चढ़ाए अंधकार अब सब दूर हुआ है अंधकार अब सब दूर हुआ है మన్ మేవావు చాలా మన్ మేవా చాలా అల్లెలు మన్ మందిరమే బస్నే వాళ్ళ మన్ మందిరమే బస్నే వాళ్ళ ఈ హె నిరాలా ఈరాలా ఈరాలయ్యేస్ లో అందరికి ఈరోజు నేను ఎంచుకున్న వాక్యము ఎహోవా స్వరం మన దేవుడు బలమైన దేవుడు బలమైన దేవుడు అని మనం మాట్లాడుతూ అది ఎంత బలమైనది అనేది మనకు తెలియదు పోనీ ఎవరికైనా చెప్పాలి అంటే కూడా మనకు రెడీ రెఫరెన్సెస్ దొరకవు ఆయన చాలా బలమైన దేవుడు అని మాత్రం చెప్తాం మా దేవుడు ఎంత బలమైన దేవుడు బలమైన దేవుని మేము ఆశ్రయించినమని ఆ పదం పలకటమే కాని ఆయన బలమును మనము వివరించగలిగితే ఎదుటి వ్యక్తికి ఆ దేవుని యొక్క బలం తెలుస్తుంది బలమైన దేవుడు అని మనము అని చూస్తున్నప్పుడు ఆయన స్వరంని మనం మొదట వినాలి విన్నప్పుడు ఆ దేవుని యొక్క స్వరం యొక్క బలం తెలుస్తుంది మనం కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయం దయచేసి ఎవరైనా రెఫరెన్సెస్ రాసుకుంటే మంచిది ఎందుకంటే పెద్ద గ్రంథ పెద్ద చాప్టర్ అది అధ్యాయం పెద్ద చాప్టర్ దాంట్లో కొన్ని మాత్రం మనం తీసుకుంటాము ఆ చాప్టర్ నేను చదువుతాను ఇరవై తొమ్మిదవ కీర్తనలు మూడవ వచనం ఇరవై తొమ్మిదవ కీర్తనలు రాసుకునే వాళ్ళు రాసుకొని తర్వాత రెఫరెన్సెస్ మీరు చదువుకోవచ్చు ఎందుకంటే ఇది రికార్డింగ్ కాబట్టి మీరు మళ్ళీ ఎప్పుడైనా రెఫర్ చేసుకోవచ్చు దేవుడు యహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది మహిమ దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు చూడండి ఆ స్వరం యొక్క బలము యహోవ స్వరము జలముల మీద వినపడుచున్నది మహిమ దేవుడు ఉరుము ఉరుమువలే గర్జించుచున్నాడు ఆయన యహోవ స్వరము బలమైనది నాల్గవ వచనం ఆయన స్వరము ప్రభావము కలది యహోవ స్వరము దేవదారు వృక్షములను విరుచును లెబానోను దేవదారు వృక్షంలను ముక్కలుగా విరుచును ఏడవ వచనం యహోవ స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది యహోవ అరణ్యమును కదిలించును తొమ్మిదవ వచనం యహోవ స్వరము లేళ్లను ఈన చేయును లేళ్ళంటే జింకలు లేళ్లను ఈన చేయును అది ఆకులు రాల్చును ఇంత గొప్ప స్వరం ఈ స్వరంను మనం ఎక్కడ మొదట విన్నాము అంటే ఏదేను వనమును దర్శించినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది ఆది మొదటి అధ్యాయం ఆది మొదటి అధ్యాయంలో మనకు కనిపించే మాట ఏంటంట దేవుడు భూమిని సృజించటం ఒక్కసారి ఆది మొదటి అధ్యాయం తీస్తారా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడవ దినమున ఆయన చేసిన గొప్ప కార్యం గమనించండి ఇక్కడ మూడవ దినమున ఆయన చేసిన ఆ గొప్ప కార్యం ఏంటంట వచనం దేవుడు ఆకాశము క్రిందిన జలముల చోటనే కూచబడి ఆరిన నేల కనబడును గాక చూడండి అస్వరము ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను ఆరిన నేలకు అని పెట్టిన పేరు భూమి పదకొండవ వచనం గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మోలిపించునుగాక భూమిని ఖమ్మాండ్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ ముందు భూమిని సృష్టించాడు మాట పలుకగా భూమి నిర్మాణం జరిగిపోయింది ఆ తర్వాత ఆ భూమినే ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ఆ స్వారం వింటారు ఒకసారి భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచి చెట్లను జాతి ప్రకారం తమ విత్తనములు గల ఫలవృక్షలను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను సమస్తమును జరిగినవన్నమాట ఆ దినం అస్తమయము ఉదయము కలగగా మూడవ దినం గాడ్ హ్యాస్ మేడ్ ద వరల్డ్ థర్డ్ మూడవ దినమున భూమిని స్థాపించిండు ఆ భూమిని స్థాపించినప్పుడు దాని గురించిన ఎక్కువ వివరణ మనకు ఆది కాండంలో తెలియదు ఎందుకంటే ఆ స్వరం యొక్క బలము యహోవా స్వరం ఎలాంటిది గర్జించు స్వరము ఆ స్వరం ఎంత బలమైనది అంటే శూన్యంలో నుంచి సృష్టిని చేసింది ఆ స్వరమే ఆ వాకే ఆ వాక్య ఎవరంటే ఆ వాక్కు పలికినప్పుడు జరిగింది ఈ కార్యం కూడా ఈ కార్యం మనము యోగు గ్రంథంలో ఒకసారి గమనిస్తాం చూడండి భూమి చేసింది ఇక్కడ దానికి ఇంకా కంటిన్యూషన్ అనమాట ఇది యోగు గ్రంథంలో దేవుడు ఇరవై అధ్యాయం యోబు ఇరవై ఆరు చూడలేని వాళ్ళు గబగబ తెరవలేని వాళ్ళు మీరు రాసుకోవచ్చు తర్వాత మీరు రెఫరెన్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము వచనం యోగ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనం శూన్య మండలము పైన ఉత్తర దిక్కును ఆకాశ విశాలమున బ ఆయన పరిచయాను శూన్యము పైన భూమిని వ్రేలాడదీసేను మనం ఎక్కడుంటున్నామంటే భూమి అందరు చెప్పేస్తారు మన తలపైన ఏముంది అంటే ఆకాశం ఉంది మన కాళ్ల కింద ఏముంది అంటే భూమి అఘాధం ఉంది పాతాళం ఉంది అని చెప్తూ ఉంటాం కానీ ఇక్కడిచ్చిన వివరణ యోగును ఆ ఆది కాండం ఇవన్నీ ముందు జరిగింది యోబు గ్రంథం ఆ కాలం ప్రకారం యోబుకున్నటువంటి జ్ఞానం విశేషమైన జ్ఞానం ఆ జ్ఞానంతో ఆయన రాస్తున్నాడు ఇక్కడ ఏంటది బలమైన స్వరంతో దేవుడు చేసిన ఈ భూమి ఎంత గొప్ప నిర్మాణం అంటే ఆ భూమిని ఎక్కడ వేలాడదీసిండ శూన్యంలో ఇన్ఫినిట్ అంటాం దీన్ని శూన్యంలో వ్రేలాడదీసిండు ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మన భూమిని జ్ఞాపకం చేసుకోనండి ఈ భూమి ఎక్కడుంది శూన్యంలో ఉంది మనకు సోలార్ సిస్టమ్ ప్లానెట్స్ అవన్నీ చూపిస్తుంటాం కదా పిక్చర్స్ ద్వారా ఆ పిక్చర్స్ మనం ఏం గమనిస్తామంటే సూర్యుడు దాని చుట్టూ నవగ్రహాలు అన్ని తిరుగుతూ ఉంటాయి ఆ గ్రహాలలో ఒకటి భూమి ఇప్పుడు భూమి ఎక్కడుందండి శూన్యంలో ఉంది మనం ఎక్కడున్నాం ఆ శూన్యంలో ఉండే భూమి మీద ఉన్నాం మనం శూన్ శూన్యంలో సూర్యుని చుట్టూ మనం తిరుగుతున్నాం అంటే భూమి తిరుగుతోంది ఈ నిర్మాణం ఎవరిది అంటే ఈసయ్యది ఆ వాక్ వాక్ అంటేనే దేవుని స్వరము ఆ వాక్కుని పంపి ఈ భూమిని నిర్మించినప్పుడు దేవుడు ఎంత ఆశ్చర్య రీతిగా మానవుల జ్ఞానంకి మించిన జ్ఞానం అది ఆ జ్ఞానం చేత భూమిని నిర్మించిండు భూమిని ఆజ్ఞాపించిండు భూమిలోని సమస్త జీవరాశులను కలుగుగాక అన్నప్పుడు అవన్నీ కలిగినాయి ఆ స్వరానికి ఇంకా ఏ లోపం లేదనమాట అంత శక్తి కలిగిన వాక్ ఆ స్వరానికి భూమిని నిర్మించి ఆ భూమిని వ్రేలాడదీసిండు ఇప్పుడు మీరు గమనిస్తే ఒక ఉయ్యాలు ఉంటది దాన్ని మనం ఎక్కడ వేలాడదీస్తామంటే ఏదైనా కొయ్యకు లేదంటే చెట్టు కొమ్మకు లేదంటే ఏదైనా హుక్కుకి వ్రేలాడదీస్తాం కానీ ఇక్కడ విచిత్రమైన భూమి నిర్మాణం ఎట్లా ఉందంటే వ్రేలాడదీయబడుతున్న భూమిది మనం శూన్యంలో వి ఆర్ ఇన్ ద స్పేస్ ఇది గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటది ఎంత బలమైన దేవుడు మనల్ని ఎంత బలంగా వాడుకోవాలని చూస్తున్నాడో దేవుడు మీరు ఈ వాక్యం ద్వారా గమనించండి బలమైన దేవుడు ఎంత బలం అంటే వాక్కు చేత భూమిని నిర్మించింది కానీ ఈ భూమిని శూన్యంలో నడిపిస్తున్నాడు శూన్యంలో నడిపిస్తున్నాడు శూన్యంలో నడిపిస్తున్న ఈ భూమి నిర్మాణం ఎలాగుంది అంటే కొండలు గుట్టలు లోయలు సముద్రాలు ఇవన్నీ భూమి పైన కనపడతాయి మనకు భూమి పైన కొండలు గుట్టలు పల్లెము ఎత్తుపలాలున్న భూమి సముద్రము అగాధము ఈ భూమిని లోతుగా గమనించిన సైంటిస్ట్స్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ఇంకా మిస్టీరియస్ ప్లానెట్ మానవులకు అంతు చిక్కని ప్లానెట్ అంటే ఇది ఎంత మిస్టీరియస్ ప్లానెట్ అంటే దీని లోతుకి వెళ్తూ వెయ్యి కిలోమీటర్ల కిందికి వెళ్తే అక్కడ అంతా అగ్నిమయం దాని మ్యాంటల్ అంటారు ఇంగ్లీష్ లో అగ్నిమయం వాల్కెనో వచ్చినప్పుడు ఆ వాల్కెనో లావా ఎట్లా ఉంటుందో ఆ లావా అనమాట భూమి అడుగు భాగం పది ఆ కిలోమీటర్ల కింద ఆ తర్వాత భూమికి నార్త్ సౌత్ లో సముద్రం గడ్డగట్టిపోయింది ఇంత విచిత్రమైన ఈ ప్లానెట్ ఎక్కడ తిరుగుతోందంటే ఆకాశంలో తిరుగుతోంది మనం ఆకాశంలో తిరుగుతున్న వారం అంత విచిత్రమైన ఈ ప్లానెట్ ని దేవుడు ఎంతగా ప్రేమించిండు అంటే మానవులను నిర్మించి ఈ ప్లానెట్ ని ఈ భూమి ఈ గోళం ను మనకు అనుగ్రహించిండు ఆది కాండంలో మనం చూస్తున్నాం ఆదాము హలకు ఆ భూమిని ఇచ్చేటప్పుడు ఆజ్ఞాపించిండు ఇది మీదే ఒక ల్యాండ్ మనకి ఇచ్చేటప్పుడు మనకు రైట్స్ ఇస్తాడు అది రైట్స్ పేరే మనకు పట్టాదారులు అంటాం ఒక స్థలం కొంటే దానికి మనకు భూమి పట్టా ఇస్తారు దేవుడు మనకి ఇచ్చింది ఏంటి ఈ భూమినే మనకు బట్టాగా ఇచ్చింది ఇట్ ఇస్ యోర్స్ అన్నాడు ఇది మీది ఈ భూమిని పండించండి మీరు ఫలించండి దీన్ని కాయండి కాపల దేవుడు పండించండి దీన్ని అభివృద్ధి పరచండి మీరు కూడా ఆశీర్వదించబడండి దీన్ని కాపలా కాయండి అన్నాడు కాకపోతే మనకు తెలిసిందే కదా అందరికీ భూమి మీద ఉన్న సమస్త జంతువులలో సర్పము తెలివైనది స్నేక్ చాలా క్లేవర్ క్లేవర్ అనే పదం ఎప్పుడు కూడా మనము ఈ ఫాక్స్ కి గాని నక్కకు తెలివి గల నక్క అంటాం తెలివి అయిన మనం జ్ఞానం గల మనుషులకు జ్ఞాని అంటాం కానీ తెలివి అన్నది క్రికెడ్ నేచర్ అనమాట సర్పము చాలా క్రికెడ్ నేచర్ తెలివి అది అప్పుడు భూమిని మొలిపించినప్పుడు భూమిని తయారు చేసినప్పుడు జంతువులను నిర్మించినప్పుడు వాటన్నిటినీ బ్రతకమని దేవుడు మాట ఇచ్చినప్పుడు సర్పం నడుస్తూ కాళ్లతో నడుస్తుంది అది మాట్లాడుతుంది అది అలాంటి సర్పంని ఎంచుకున్నది పడద్రోయబడిన దూత ఎవరండి మీకు అందరికి తెలుసు లూసిఫర్ పరలోకం నుంచి గెంటి వేయబడిన లూసిఫర్ ఇది సర్పంని ఎంచుకొని సర్పము ద్వారా మాట్లాడుతోంది సర్పము ద్వారానే హవ్వను లోబరుచుకుంది హవ్వ సర్పము మాట వినది ఎందుకంటే రోజు అన్ని జంతులతో మాట్లాడుతుంది కాబట్టి సర్పంతో కూడా మాట్లాడుతుంది కానీ సాతాను సర్పము ద్వారా అవ్వను శోధించి అవ్వను లొంగ తీసుకొని అవ్వ చేత ఆజ్ఞని అతిక్రమించేటట్టుగా చేసి సో అలాంటి భూమి మనకు ఇచ్చిన భూమి భయంకరమైన జంతువులు చెట్లు అన్ని రకాల వస్తువులు అన్ని రకాల ప్రాణులు ఉన్నటువంటి ఇంత గొప్ప భూమి దేవుడు ఆదామకిస్తే అంత గొప్ప భూమిని దేవుడు శాతానికి అప్పజిప్పిండు ఎందుకు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆయన వారు శాపగ్రస్తులైన ఇలాంటి భూమిని గురించి యోగం మాట్లాడుతున్నాడు శూన్యము పైన భూమిని వేలాడ వాటి క్రింద మేఘములను చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను దాని మీద మేఘమును వ్యాపింపచేసి తన మహిమ సింహాసన కాంతిని మరుగుపరిచాను ఇలాంటి దేవుడు ఏమంటున్నాడు మీకు ఇచ్చిన భూమిని మీరు కాపాడుకోలేకపోయినాడు సాతానుకు దాసోహం అయిపోయాడు అందుకే దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి రావటానికి ఆయననే శరీరధారిగా వాక్యమైన దేవుడు భూమి మీటికి రావాల్సి వచ్చింది ఏహోవా స్వరము ఎంత గొప్పదో ఆయన స్వరము చేత ఎలాంటి కార్యంలైనా చేయగల సమర్థుడో అలాంటి దేవుణ్ణి మర్చిపోయి అలాంటి దేవుణ్ణి ప్రక్కకు త్రోసి సాతాను స్వరములు విని దేవుడు ఇచ్చిన ఆ ఏదేను వనంలో నుంచి గెంటి వేయబడ్డారు ఆదాము అవ్వ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా స్వరం వింటున్నావా బలమైన నా స్వరము గర్జించు స్వరము జల లాంటి స్వరం అది చాలా గొప్ప స్వరము నిజానికి మనము దేవుడిని చూడలేము ఆ మహిమను చూసి నిలబడలేము బ్రతకలేము మోసేని చూస్తున్నాం కదా కొండపైకెక్కినప్పుడు ఆయన ప్రభావం చూడలేకపోతున్నాడు అందుకే దేవుడు అంటాడు నన్ను చూసి బ్రతకగల నరుడు ఎవరు ప్రభా నాకు కనిపించు నాకు కనిపించు అంటారు చాలా మంది దేవుడు కనిపిస్తే మనం నిలవగలమా దేవుడు నిజంగా కనిపిస్తే మనం బ్రతకగలమా ఆ ప్రభావమును ఆ మహిమను మనం చూడగలమా ఆయన స్వరము వింటేనే చచ్చిన వారి వలే ఉన్నామంటాడు ఏషయ్య చచ్చిన వారి వలె ఉన్నాం ఆ స్వరము వినటానికి కూడా మనకు అర్హత లేదు వాక్యం చెప్తోంది కదా ఏదైతే కీర్తనల గ్రంథంలో ఐదు ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం జస్ట్ రాసుకోనండి మీ తర్వాత రెఫరెన్స్ తీసుకోనండి నేను జస్ట్ వాక్యం చిన్నగా చెప్తాను దాంట్లో నుంచి నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు దేవుడు ఏమంటున్నాడు కీర్తనకారుడు నీవు మనుషులను జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఎంతటి వారం ప్రభువా ఎంతటి వారం అయోగ్యులము ప్రభువ అయోగ్యులము ఎంతటి వారము నీ స్వరము వినే అర్హతమాకుందా నిన్ను చూడగలిగే అర్హత మా కనులు చూచి నిన్ను చూచి మేము బ్రతకగలమా ఆ ప్రభావమును ఆ మహిమను మనము ఎహెచ్కేల్ గ్రంథంలో చూడగలం ఎహెచ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు అనిపిస్తుంట ఆకాశంలో నుంచి ఎహెచ్కేలు చూస్తున్నప్పుడు ఆయన ప్రభావ దర్శనం అంట దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఎలా ఉన్నాడు అంటే మనం ఇంట్లో ఫోటో చూపిస్తాం అందరికి ఆ ఫోటోలోనే దేవుడు దేవుడే కాదు అసలు మనుష్యులు చేసిన బొమ్మ అది చూపించేది అయితే అది చూపించకూడదు మనం కొత్తగా విశ్వాసంలోనికి వచ్చే వారికి మాత్రం దేవుడు అని చెప్తున్నాం కానీ నిజానికి ఆ బొమ్మ దేవుడు కాదు అదొక మనిషి డ్రా చేసిన పిక్చర్ పోర్ట్రేట్ అంటాం దేవుడు అది కానే కాదు నేను ఎహెచ్కేలు గ్రంథం చూడండి ఒకసారి అక్కడ మీకు దేవుని ప్రభావ దర్శనం కనిపిస్తుంది బలమైన దేవుడు బలవంతుడైన దేవుడు గొప్ప స్వరం కలిగిన దేవుడు ఆయన మహిమను వర్ణించలేమట ఎంత గొప్ప వర్ణనది చూడండి తల నుంచి అరికాల వరకు అగ్నిమయము అగ్నిమయము బంగారం అపరంజీ అంటే బంగారం బంగారు వర్ణము అగ్నివర్ణం అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు యహెచ్కేలు అది చూసి భయపడిపోయాడు ప్రభా ప్రభావం ఎంత గొప్పది మేము అసలు సమీపించగలమా అలాంటి ప్రభావం దగ్గరికి మేము చేరుకున్న ఎంత గొప్ప దర్శనం అది ఏ హెచ్కేలు చూసిన దర్శనం చాలా మంది అంటున్నారు దేవుని చూసినా దేవుని చూసినానని దేవుని చూసినామంటే బహుశా వాళ్ళు చూస్తున్న క్యాలెండర్ పో పిక్చర్ కావచ్చు నిజానికి దేవుడు అంత ఈజీగా కనపడడు కానీ స్వరంతో మాట్లాడతాడు ఎందుకంటే నరులు చూచి బ్రతకలేరు అంటున్నాడు మోస దగ్గర కాబట్టి స్వరంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ స్వరం ను వినగలిగే మనస్సు నీకుందా ఎందుకంటే నరుడు ఏ పాటివాడు ఆయన స్వరం వీలుటకు లేదా ఆయన చూచుటకు నరుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటుకు మేము ఎంతటి వారం ప్రవ్వ అంత గొప్ప దేవుడు అంత బలమైన దేవుడు శూన్యంలోనికి ఈ భూమిని నిర్మించి దాన్ని తిప్పుతున్నాడు ఒక రోజు ఈ భూమి మాయమైపోతుంది ఎందుకంటే అది ఆయన చేతి పని కాబట్టి ఆయన జ్ఞానం చేత ఆయన ప్రజ్ఞ చేత నిర్మించిన భూమి ఇది మిగతా ప్లానెట్స్ ఉన్నాయి కానీ ఏ ప్లానెట్ మీద కూడా భూమి మీద జరుగుతున్న విచిత్రాలు జరగవు అన్ని ప్లానెట్స్ పైన కొండలు ఉన్నాయి మట్టి ఉంది మై మిన్ మినరల్స్ అంటాం అన్నీ ఉన్నాయి కానీ ప్రాణి లేదు ఒక్క భూమి మీద మాత్రమే ఆయన నీళ్లను పెట్టి ఆ నీటిని జీవజలం గా మార్చినాడు జీవమును అనుగ్రహించిన జీవి భూమి మీద మాత్రమే ఉంది ఇది ఆయన జ్ఞానమునకు ఆయన ప్రజ్ఞకు ఉదాహరణ జస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు చేసే గొప్ప ఎంత గొప్పగా ఉంటాయంటే అవి వర్ణించటానికి మనకు టైం పేపర్ కూడా చాలదు రాస్తూ పోతూ ఉంటే ఇంకా ఎన్లెస్ అనమాట అంత గొప్ప కార్యం చేసే దేవుడు తన వా తన మాట చేత ఆయన మాట చేత చేయగలిగినవి అన్నీ కూడా అన్నీ కూడా ఆశ్చర్యమైనవే భూమిని సమస్త శూన్యంలో ఆ భూమిని చేస్తున్నప్పుడు దేవుడు తన స్వరము ద్వారా కార్యములు జరిగించిడు తన స్వరము ద్వారా కార్యములు జరిగిస్తున్నాడు కాబట్టే ఈ భూమి విషయంలో దేవుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఈ మధ్య టెక్నాలజీ ద్వారా చాలా చాలా జరుగుతున్నాయి భూమి మీద బ్రిడ్జెస్ కడుతున్నారు ఆనకట్టలు నీళ్ల ప్రవాహం ఆపేయగలుగుతున్నారు ఆకాశంలోకి స్కై స్క్రేపర్స్ పైకి అంతస్తులు వెయ్యి అంతస్తులు రెండు అంతస్తులు కట్టగలుగుతున్నారు ఎవరిచ్చిన జ్ఞానం ఇది ఆ గొప్ప దేవుడే ఆ బలమైన ద్వే దేవుడే ఆయన ఇచ్చిన జ్ఞానం మనుషులు భూమిని ఈ విధంగా నిర్మించుకుంటున్నారు ఇప్పుడు ఇంత గొప్ప భూమి నేలతో, కొండలతో రకరకాల బిల్డింగ్స్ ఫ్యాక్టరీస్ జనాలు అరణ్యము జంతువులతోటి ఆకాశంలో తిరుగుతూ ఉంది ఇది ఎంత ఆశ్చర్యం మనం ఆకాశంలో తిరుగుతున్నాం సూర్యుడు పొద్దున పడమట తర్వాత పొద్దున ఉదయం తూర్పున సాయంత్రం పడమటకు అంటే సూర్యుడు రావటం లేదు భూమి తిరుగుతోంది సూర్యుడు అక్కడే ఉన్నాడు భూమి తిరుగుతోంది ఈస్ట్ టు వెస్ట్ భూమి డైరెక్షన్ దేవుడు ఇచ్చిండు ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ తూర్పు నుంచి పడమరకు తిరుగు ఒక పన్నెండు గంటలు తిరిగితే ఒక డే అవుతుంది ఇంకొక పన్నెండు తిరిగితే కంప్లీట్ డే అవుతుంది ట్వంటీ అవర్స్ ఇలాంటి గొప్ప కారణం చేయగల దేవుడు మన సమస్యలను చూస్తున్నాడు నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటే ఎంతటి వాడువా ఏ పాటి నరులను జ్ఞాపకం చేసుకోవటానికి అసలు మనం ఏ పాటి వారము అంత గొప్ప దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ప్రణాళిక చొప్పున కన్య మర్యా శిశువుగా జన్మించిన దేవుడు అది కూడా ఆయన ప్లానే ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేసిండు అప్పుడే దేవుడు అక్కడి నుంచి జీవ వృక్షంను తీసివేసి ఏదైనా తోటలో నుంచి వారిని గెంటేసిండు జీవవృక్షము అంటే ఆ పండు తిన్నాక ఇంకా మరణం ఉండదు ఆ పండు తిన్న తర్వాత మనిషికి మరణం ఉండదు అంటే ఆదాము అవ్వలు ఆ జీవవృక్ష ఫలము తింటే ఇంకా మరణించరు వాళ్ళు తిన్న ఫలం పేరు ఏంటంటే మంచి చెడుల జ్ఞానమునిచ్చు ఫలము మంచి చెడుల జ్ఞానమునిచ్చు ఫలము అది తినొద్దు చెప్పింది దేవుడు ఆ చెట్టు ఉంది జీవ చెట్టు ఉంది కానీ మంచి చెడుల ఫలమునిచ్చు తెలివినిచ్చు ఫలమును సాతాను ఏం చెప్తుందంటే నిజమా మీకు తెలుసా ఇది నిజమా సాతాన్ ఎప్పుడు కూడా మనల్ని ఈ ప్రశ్నే ఈ రోజు కూడా వేస్తోంది ఇది నీ జమా నీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా నీ సమస్య తీరుతుందా నీ రోగం పోతుందా నీకు విడుదల వస్తుందా నీ అది వేసే ప్రశ్న ఎంత వ్యంగ్యంగా ఉంటదంటే మన దేవునే ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉంటది అది నీతో ఛాలెంజ్ చేస్తున్నదంటే నీ దేవుడు రోషము కలిగిన దేవుడు సాతాన్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు రోషము కలిగిన దేవుడు గర్జించు స్వరముతో ఏమంటున్నాడు అపవాది తంత్రములను ఎదిరించుడి నువేం చేయాలా నువ్వు కూడా దేవుని స్వరములోకి మారిపోవాలా గర్జించు దాన్ని ఎదిరించు సమస్యను ఎదిరించు సమస్యతో మాట్లాడు సమస్యని బంధించు దేవుడే చెప్తున్నాడు కదా భూమి మీద మీరు దేనిని బంధించురో పరలోక అవి బంధించబడును అలాగే భూమి మీద మీరు దేనిని విప్పుతురో పరలోక అది విప్పబడును ఇది దేవుడి మాట నా మాట కాదు బైబిల్ మాట సో గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదుమా అని వెతుకుతుంది దాని ఫస్ట్ వ్యక్తిమే అవ్వా అది భూమి వచ్చిన తర్వాత దేవుడి ప్లాన్స్ దానికి చాలా మటుకు తెలుసు ఎందుకంటే అది చాలా చాలా సమయము దేవుని దగ్గరే ఉన్నది ఆ దూతలలో ఒక దూతగా అది అక్కడే ఉన్నది కాబట్టి దానికి చాలా తెలుసు కాకపోతే దానికి ఒక్కటే తెలియదు ఏంటి సృష్టికి ప్రతి సృష్టి సృష్టిని చేయగలవాడు దేవుడొక్కడే సృష్టిని చేయగలవాడు దేవుడొక్కడే భూమిని చేసినప్పుడు దానిలోని చెట్లని దానిలోని కొండలను దానిలోని సముద్రమును దానిలోని లోతును అన్నిటిని చేసినవాడు దేవుడే కానీ సాతానకు అవి చేతగాదు ఇవి చేయలేదది కాబట్టే అది మనుషులను వాడుకుంటుంది మనుషులను వాడుకొని మనుషుల ద్వారా అది చేయగలుగుతుంది ఎందుకంటే దానికి చేయటానికి రాదు ఎందుకంటే అది కూడా ఆత్మనే దూతలంతా ఆత్మలే అదొకప్పుడు ఆత్మ మంచి దూత అది గర్వించి అహంకారముతోటి దేవుణ్ణి ఎదిరించినప్పుడు కిందకు పడద్రోయబడి కాబట్టి దానికి చాలా కొద్ది సమయం ఉందని తెలిసి మనుషులను గర్జించు సింహం వేటాడుతుంది అలాంటి గర్జించు సింహాన్ని నీవు దేవుని స్వరంతో గర్దించాలి సమస్యల రూపంలో రోగంల రూపంలో ఇరుకులు ఇబ్బందుల రూపంలో నిన్ను వెంటాడుతుంది నిన్ను ప్రతిక్షణం శోధిస్తోంది దేవుడు నన్ను శోధిస్తుండే చాలా మనుషులు దేవుడు శోధించాడు సాతాను నిన్ను ఒక ఈ రూపంలో ఎక్కువ అది కుటుంబం నుంచే శోధన మొదలు కాబట్టి చాలా చాలా ప్రార్థన ప్రార్థన శక్తి మనం పొందుకోవాలి ఆ స్వరంను మనము ఇమిటేట్ చేయలేం కానీ ఆ స్వరం మనం పొందగలం పరిశుద్ధాత్మ శక్తి మీరు చూస్తూ ఉంటారు మన మినిస్ట్రీలో ప్రార్థన చేసేటప్పుడు ప్రవచనంలు వస్తుంటాయి ఎంతమంది గమనించిండ్రు ప్రవచనం ఎలాంటి స్వరంతో వస్తుందో మీరు చూసినట్లయితే అదుపు హద్దు లేని స్వరం అది మనకు చెమటలు పట్టేస్తే వండుకు వచ్చేస్తుంది ఆ ప్రవచనం వచ్చేటప్పుడు మన వాయిస్ మారిపోతుంది అది దేవుని స్వరంలోకి మారిపోతుంది నీకు దేవుని స్వరము అనుగ్రహించిండు అందుకే ప్రవచన వరమును మరి విశేషముగా ఆపేక్షించుడి పౌలు భక్తి చెప్తున్నాడు ప్రవచన వరమును మరి విశేషంగా అంటే మరి ఎక్కువగా మోర్ ఇంపార్టెన్స్ టు ప్రాఫెసి మోర్ ఇంపార్టెన్స్ ప్రవచించాలి ఆ ప్రవచన స్వరమై దేవుని స్వరం ఈ సమస్యల మాట్లాడతాడు దేవుడు ఆ స్వరం ద్వారా మాట్లాడతాడు ఎలాంటి అరణ్యమునైనా కదిలించే స్వరం అది జలముల పైన అల్లాడుచున్నప్పుడు ఆత్మ వాక్కు ద్వారానే దేవుడు ఆ స్వరము ద్వారానే దేవుడు సమస్త సృష్టిని శూన్యంలో నుంచి ఎంటినెస్ ఎంటినెస్ నుంచి ఒక వండర్ఫుల్ ప్లానెట్ అద్భుతమైన భూమి అందమైన భూమి మనం చూస్తూ ఉంటాం పిక్నిక్లకు టూర్లకు వెళ్తూ ఉంటాం అక్కడ చాలా బాగుందంట భూమి ఆ ప్రదేశం చాలా బాగుందంట ఈ ప్రదేశం బాగుందంట అక్కడ పార్కు బాగుంటుందంట ఎవరు చేసింది ఆయన స్వరం ఆ స్వరమునకు నువ్వు తల వంచాలి ఆ స్వరమునకు నువ్వు లోబడాలి కొన్నిసార్లు ఆ స్వరం నిన్ను గద్దిస్తుంది కొన్నిసార్లు ఆ స్వరము నిన్ను ఆదరిస్తుంది కొన్నిసార్లు ఆ స్వరమే నిన్ను నడిపిస్తుంది కాబట్టి ఆ బలమైన స్వరమును నువ్వు వింటే ఆ బలమైన స్వరమును ను కనిపెడితే మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనం కీర్తనలు గ్రంథంలో ఇరవై ఐదవ కీర్తన మూడవ అధ్యాయం నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గు నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు యు ఆర్ నాట్ అషేమ్డ్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ ద లాడ్ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే నీకు ఇక్కడ కూడా ఏ విషయంలో కూడా సిగ్గుపడవు ఎందుకంటే నిన్ను తల ఎత్తు వారిలో ఉంచుతాడు తల దించుకునే వారిలో కాదు తల ఎత్తుకునే వారిలో నిన్ను నిలబెడతాడు ఎందుకంటే నువ్వు ఏర్పరచబడిన వంశం ఏర్పరచబడిన వంశము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు యు ఆర్ ద చోజన్ వన్ నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీ సమస్యలు తెలియదా నిన్ను ఏర్పరచుకున్న దేవుడికి ఏదైనా అసాధ్యమా ఏదైనా అసాధ్యమా మేలు చేయకనున్నట్లు ఆయన హస్తం కూర్చకాలేదు మేలు చేయాలనే చూస్తున్నాడు ఆయన హస్తం ఎప్పుడు మూస్కోలేదు. వెనక్కి తీసుకోలేదు ఆయన ఎప్పుడు చాపుతున్నాడు ఆయన హస్తంతో నిన్ను నడిపిస్తున్నాడు నువ్వు గమనిస్తున్నావ లేదు తెలియని సమయంలో నీతో ఉన్నాడు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో ఉన్నాడు దేవుడు నువ్వు పడుకున్నప్పుడు నీతో ఉన్నాడు దేవుడు నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని విషయాలు నీక యొక్క సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు నీతో ఉన్నాడు దేవుడు నేను వింటున్నాడు నీ స్వరం వింటున్నాడు దేవుని స్వరానికి లోబడే మనస్సు మనకుందా ప్రతి ఆయన స్వరంను వినగలిగే ఆ యొక్క మనకిచ్చింది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎంతో మంది మరి వాక్య పరిచయ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఏదో ఒక కొత్త విషయం మనకు తెలియజేస్తూనే ఉన్నాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆ వాక్యం వినటానికి ఆ వాక్యంకి లోబడటానికి జస్ట్ వినువారు మాత్రమై ఉండక అంటున్నాడు పవన్ భక్తుడు జస్ట్ వినేసి వదిలేయటం కాదు వినువారు మాత్రమే కాదు దానికి లోబడాలి దేవునికి లోబడినట్లయితే సమస్యను సాధ్యమే ఎందుకంటే అన్ని కార్యములు చేయి ఎవరంటే మన ఎందున్న దేవుడే మన ఎందున్న దేవుడు బలమైన దేవుడు నాలో ఉన్న దేవుడు బలమైన దేవుడు చెప్పగలరా మాట నాలో ఉన్న దేవుడు బలమైన దేవుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోగలిగిన వాడను ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడు ఎదురు కంటే గొప్పవాడు జ్ఞాపకం చేసుకున్నది దేవుడు మనకు చేసిన చాలా గొప్ప కార్యంలో వండర్స్ అవి మిరకల్స్ గావి ఎన్లేస్ అనమాట ఎన్ని చేస్తున్నాడో ప్రతి రోజు మనం ఏదో విషయంలో ఆయన గొప్ప కార్యం చూస్తూనే ఉన్నాం రుచి చూస్తున్నాం మనం ఆయన ఆయన చూసి ఆయన తెలుసుకుంటున్నాం ఎందుకంటే మనం ఆయనలాగా మారవలసిన రోజు వస్తుంది ఆ స్వరం వింటేనే రేపు దేవుడు కడబూర స్వరం విన్నప్పుడు మనం వింటామా స్వరం వినటానికి మనం ప్రయత్నం చేద్దాం వాక్యంలో ఇంకా బాగా ఎదగటానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దేవుడు చేస్తున్న కార్యంలో చాలా గొప్పవి చాలా చాలా గొప్పవి ఏషయా నలభై అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఒకసారి చూడండి ఏషయా నలభై అధ్యాయము పద్దెనిమిదవ వచనం నలభై మూడు పద్దెనిమిది నలభై మూడు పద్దెనిమిది చూస్తున్నారు ఒకసారి మీరు వాక్యంని మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకున్నకుడి నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అది ఇప్పుడే మొదలు మలుచును మీరు దాన్ని ఆలోచింపరా మీరు దాన్ని ఆలోచింపరా ఇది ఒక ప్రవచనం ఏం ప్రవచనం అంటే ఇది దేవుడి యొక్క ఆ కార్యం అన్నమాట కొత్త కొత్త కార్యం నూతన కార్యం యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు భూమి మీదికి మనిషి రూపంగా రావాల్సిన టైం ఆ ప్రవచనం అది ఒక నూతన కార్యం సో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాతవైపోయినాయి దేవుడు నాకు అన్యాయం చేసిండు దేవుడు నాకు నా ప్రార్థన వింటలేడు నా మొర ఆలకిస్తలేడు దేవుడు అన్యాయం దూరస్తుడు నాకు దేవుడు అసలు నన్ను చూస్తలేడు నేను లెక్కలోనే లేను చాలా మంది నింద నిందాస్థుతి అంటాం స్థుతిస్తున్నారు కానీ నిందిస్తూ స్థుతిస్తున్నారు దేవుడు మన మాటలు కాచుకుందాం జాగ్రత్తగా మన నోటి మాటని కాచుకుందాం అని నిందించుటకు తొందర పడకండి గొప్ప కార్యలు చాలా చేసిండు మర్చిపోయినావా కాళ్ళు చేతులు నోరు కళ్ళు అన్ని సక్రమంగా ఉన్నాయంటే అది ఎంత గొప్పవరం నువ్వు మాట్లాడగలుగుతున్నావు మాట్లాడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు నడుస్తున్నావు నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఆరోగ్యం ఉంది ఆరోగ్యం లేని వారు ఎంత మంది లేరు నీకు అన్ని ఇచ్చిన దేవుడు ఇది ఒక గొప్ప వరం నీకు అభిషేకం ఇచ్చిండు అన్నిటికంటే విలువ అనేది రక్షణ ఇచ్చిండు ఆ రక్షణ విలువను నువ్వు చెప్పగలవా నాకు కరోనా వచ్చినప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా అప్పుడు నాకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టిండు ఆక్సిజన్ సిలిండర్ రోజుకు ఇరవై ఐదు రోజులు జస్ట్ ఊహించండి నేను పీల్చే గాలికి అంతవేళ కట్టినా ఎంత కాస్ట్లీ ఏర్ అది దేవుడు నాకు ఉచితంగా ఇచ్చిండు అలాగే రక్షణ ఇది ఎవరు ఇవ్వలేనిది పాపము నుంచి వెలుపలికి లాగి పరలోకం వైపునకు దారిని మళ్లించి నా మార్గం అంతటిలో నాకు తోడయిండి నన్ను కానానికి పరమ ఎరుశ్లీ నడిపించే దేవుడు అంత గొప్ప దేవుడు అది ఎంత విలువైన కార్యం రక్షణ కార్యం చులకన చేయకండి రక్షణ కార్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి మనం దేవుడు నిన్ను రక్షించిండు అదే నీకు జీతలు తీసిన గొప్ప కార్యం Be thankful to what God has done. For example, my man is sad Ke compra il uma pessoa em说 que a person and tells the ska that he must say Never тот a child B compra loso In English식 ustedes cabra-ban Man gets from God But forgets For someone we really 잊って To get God B MIC But I won't get that Anyway, I'm God నువ్వు సజీవంగా ఉన్నావు అంటేనే అది ఒక గొప్ప వరం నువ్వు బ్రతికి ఉండి కూడా నీకు దేవుని కార్యములు వివరించగలుగుతున్నావు అంటే అది నీకు గొప్ప వరం నీకు ఒక గొప్ప తలాంతది నీకు ఇచ్చిన వాడుకోవాలి దేవుడి కార్యములు చాలా చాలా ఆశ్చర్యకరమైనవి అవి వివరించటానికి వర్ణించటానికి నీ నాలుక సరిపోదంటాడు సాక్షిగా ఉండాలి ఆ స్వరంకు లోబడాలి దేవుడు ఆ మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టే నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరు నువ్వు సిగ్గునుండరు నేను సిగ్గుపడను ప్రభా నేను నీ కొరకు కనిపెడతాను ఇంకొంచెం ఆలస్యమైనా సరే నా కొరకు నువ్వు దాచిపించిన మేలు ఎంతో గొప్పది ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలనేది మానవ స్వభావం మానవుడికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇప్పుడు కోరుకున్నా ఇప్పుడు అయిపోవాల ఇప్పుడే కోరుకున్నా ఇప్పుడు అయిపోవాలా నేను ఒక రెండు మూడు విషయాల గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఒక విషయం కోసం పదేళ్ళు ప్రార్థించింది రెండవ విషయం కోసం పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనమాట అంటే నా లైఫ్ లోనే ట్వంటీ ఇయర్స్ రెండు విషయాల కోసం కనిపెట్టిన ఒకటి జరగలేదు కానీ ఒకటి జరిగింది ఒకటి జరగలేదు అన్ని ఏండ్లు కనిపెట్టినా జరగలేదు అంటే అది దేవుని చిత్తం కాదు కనిపెట్టిన తర్వాత జరగలేదు అంటే అది దేవుని చిత్తం కాదు మనం ఎంత అడుగుతున్నా కూడా వాక్యం అంటుంది కదా నువ్వు రొట్టెని అడిగితే నీకు రాతినిచ్చినా దేవుడు రొట్టెని అడిగితే ఇస్తాడా అడిగింది నీకు మంచిది అని ఆయనకు తోచినప్పుడు ఆయన నీకు మంచిది ఇవ్వటానికే ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకో ఆయన త్వరలు విను ఆయనకు లోబడు ఆయనకు సాక్షిగా నిలబడు దేవుడు ఇచ్చిన వాక్యం ను దీవించుగాక ఆమెన్ స్తోత్రం ప్రభా కృపామయడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుధుడా మహిమ గల దేవ గొప్ప స్వరముతో నా తండ్రి నీ యొక్క కార్యములను జరిగించి నా ప్రభ ప్రతి నేత్రము నీ వైపు చూచుతున్నది నాయన ప్రతి ప్రాణి నీ కొరకు ఆశ పడుతున్నది ప్రభ ఆశ గల ప్రాణమును తృప్తిపర్చే వాక్యం చేత మమ్మల్ని ఈ దినము పోషించిన దేవుడవు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ఫలించాలా ప్రతి ఒక్క బెడ్డులో ఈ యొక్క నా తండ్రి భూమి యొక్క విశిష్టతను నువ్వు చెప్తున్నావు నాయన నీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు భయంకరమైనటువంటి దినాలలో మేము ఉంటున్నాం ఈ భూమి పూర్తిగా పాడైపోతుంది నాయన చెడిపోతున్న ఈ భూమిని ఒక నువ్వు తీసివేయబోతున్నావు ప్రభ నా తండ్రి నీకు రాక దినం వరకు ప్రభ మమ్మల్ని కాపాడండి సాక్షిలుగా నిలబెట్టండి నీ స్వరం నువ్వు వినే ఆ ఆత్మను మాకు దయచేయండి నీకు స్వరం నుబడి ఆత్మను దయచేయండి మూర్ఖపు ఆత్మ ఉంటే గనక దాన్ని కొట్టివేయండి నాయన నీకు స్వరం ను విని మేము బలపడుటకు ప్రభ నీ కొరకు ఎదురు నా తండ్రి పరమునకు ప్రభ ఆ దినే చేర్చబడినంత మటుకు నీకు కృపల మమ్మల్ని భద్రపరిచి మన ఏ శయ్య పరిషద్ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సిస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొన్ని ప్రార్థనాలున్నాయి అదే సురేష్ బ్రదర్ ఐసియుడు కాబట్టి దేవుడు ఆయనని స్వస్థపరచాలా అనారోగ్యం నుంచి విడిపించాలా అలాగే బెన్నీ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నారు ఈ రోజు కూడా ప్రార్థించండి బ్రదర్ మంచిగా షోల్డర్ ఇంకా మంచిగా అవ్వాలా ఎలాంటి ఫ్యూచర్ లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా దేవుడు కాపాడాలా అలాగే మనోజ్ బ్రదర్ మంచిగా ఆరోగ్యం ఉండాలా రేణుకా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం ఉండాలా రామ్ బ్రదర్ క్యాన్సర్ అని తెలిసింది అప్పుడు కొంచెం ఆరోగ్యం మంచిగా ఉందని మనోజ్ బ్రదర్ చెప్పాడు ఇంకా ఆయన అనారోగ్యం నుంచి స్వస్థత పొందాలా ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలా బ్రదర్ అలాగే రూపాస్ బ్రదరు ఆయన స్వరాజన్లకి దేవుడు మంచి ఉద్యోగం అనుగ్రహించాలా అబ్రహం అనే బ్రదరు పెళ్లి చూపుల నిమిత్తం వెళ్తున్నారు ఆ బ్రదర్ ఆ వివాహ విషయంలో దేవుడి చిత్త ప్రకారంగా నడిపించాలా దేవుడి అది ముందుకు వెళ్లాలా బ్రదర్ ఇంకా ఇవే ప్రార్థనా బ్రదర్ కావ్య సిస్టర్ కుటుంబం అంతా రక్షణ పొందాలా తన భర్త కూడా మారాలా సిస్టర్ ఇంకా ఆత్మీయంగా బలపడాల కుటుంబంలో సమాధానం ఉండాలా తన ఇద్దరు బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలా దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించాలా ఈ మూడు ప్రార్థనాంశాల గురించి రేణుకా సిస్టర్ ప్రార్థిస్తారు కావ్య సిస్టర్ ప్రార్థిస్తారు నాలుగు రోజా బ్రహ్మ గొప్ప దేవానికి వంద నాలుగు రోజ మహిమ తండ్రి నువ్వు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడో తండ్రి నా ప్రభా నువ్వు పరమ వైద్యుడవు తండ్రి నా ప్రభానికే బంధనాల రోజా విశేషంగా నా ప్రభా సురేష్ బ్రదర్ విష్ణువై ప్రార్థిస్తున్నాం తండ్రి బ్రదర్ ని ముట్టండి తాకండి ప్రభా హైసూల్ నుంచి త్వరగా బయటికి రావాలా ప్రభా సంపూర్ణంగా నువ్వు చేయండి ప్రభా పరమ వైద్యుడే ఉండి నువ్వు తండ్రి యేసు ప్రభానికి బంధనాల రోజా బెన్ని బ్రదర్ విష్ణువై ప్రార్థిస్తుంది తండ్రి బ్రదర్ ని ముట్టండి తాకండి ప్రభా రాజా ఆపరేషన్ సక్సెస్ అయినందుకు నీకు బంధనాల రాజా ప్రభా బిడ్డను సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రభా న రాజా నీకే బంధనాలు రాజా వాడుతున్న మందులని రక్త చేయండి ప్రభా నా సంపూర్ణంగా హీల్ చేసి స్వస్థపరిచండి తీసుప్రభ నీకే బంధనాలు రాజా పరిశుద్ధ భావ్య సిస్టర్ విష్ణుమే ప్రార్థిస్తున్నాం తండ్రి తాకండి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయండి సిస్టర్ ఇంకా సేవలో వాడబడాల ప్రభా వాచే చేయడానికి నీ ధైర్యాన్ని అనుగ్రహించింది దయచేయండి ఈశుప్రభానికి బంధనాలు రోజా కుటుంబంలో నా ఆర్థిక తీసి ప్రభా కుటుంబం రక్షణ పొందాలా ప్రభా నా తండ్రి నువ్వు కార్యం చేయించండి వందనాలు రామచంద్ర విషయమే ప్రార్థన తండ్రి రామచంద్రని ముట్టండి తాకండి ప్రభా నా రాజ్యానికి వంధనాల రజా ఏసు ప్రభా సంపూర్ణంగా ఈల్చింది ప్రభా మజానికి వందనాలు రజ తి అన్నం తినడానికి ఆహారం తినడానికి నువ్వు నా ప్రభానికే బంధనాలు రాజా స్వస్థత ఇచ్చింది ప్రభా ఏసు ప్రభానికి వంధనాల రోజా నువ్వు అద్భుతకరుడు రక్షణ పొందాల నువ్వు నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకొని ప్రభాని మార్గంలో చిన్న సహాయం చేయండి విష్ణు ప్రభానికి రోజా పరిస్థితుడా స్వరాజ్ బ్రదర్ విష్ణుమై ప్రార్థం తండ్రి బ్రదర్ని ముట్టండి తాకండి ప్రభా నా తండ్రి నీకే వంద ననాలు రోజా జాబ్ కోసం ప్రయత్నిస్తుండ్రు నా ప్రభా జాబ్ తొందరగా దాయి చేయండి ప్రభా మంచి జాబ్ నువ్వు దాయి ఈసుప్రభానికి బంధనాల రోజా పరిస్థితి బ్రదర్ కూడా మంచి జాబ్ దాయి నా ప్రభా నువ్వు కార్యము జరిగించండి మరి మన బ్రదర్ నన్ను తాకండి ప్రభా నా తండ్రి మా ఇద్దరికి మంచి ఆరోగ్యం దాయి చేయండి నా తండ్రి నీకే బంధనాలు రోజా ఈసుప్రభ మరి నేను కూడా నీ ప్రభా వాక్య పరిచయ చేయడానికి యొక్క ధైర్యాన్ని జ్ఞానాన్ని దాయి ప్రభా నా తండ్రి నీకే బంధనాలు మరి గుట్లు కూడా తొందరగా ఆరిపోవాల నొక్కిపోవాలా ప్రభా నా తండ్రి నీకే బంధనాలు మనజ్ కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఈసుప్రభ మరి ఆపురంకు సంబంధం కని వెళ్తుండ్రు ప్రభా నా తండ్రి నీకే బంధనాల రజ మంచి సంబంధం అయితే నువ్వు తండ్రి నీ చిత్త మ్యారేజ్ జరగాల ప్రభా మరి అడ్డగిస్తున్న కాల్చివేయండి ప్రభా జానికి స్తో ఏ రజానికి వందనాలు తండ్రి దివా మరి ఇప్పటిదాకా మేము నీ యొక్క స్వరం వినం దేవా ప్రతి రోజు నీ యొక్క స్వరం మేము వినాలి దివాక్యాన్సరంగా మేము జీవించాల దేవా దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం దేవా దాన్ని ప్రకటించాలా దేవా దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి ఈ స్రజాని ఎక్కిస్తూ ఉద్రం ఏసుక్రీ సజానికి తండ్రి దేవ ముఖ్యంగా దేవ రామచంద్ర కూడా ముట్టండి దేవా అప్పుడని ముట్టి తాకి స్వస్థపరిచి బుడదలా దయచేసి నర నరాలని రక్త పురుష దయచేసి దేవా ఈ గాయంలో స్వస్థతుంది ఈ గాయపడి నష్టంతో ముట్టండి తాకండి కుటుంబంలో సమాధానం మీరు దయచేసి దేవా ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి ఏ సజాని ఎక్కిస్తూ ఉదయం బెన్నీ బ్రదర్ని కూడా దేవా ఒక షోల్డర్ వేషంగా దేవా మీరు కార్యం చేసిన దేవానికి వందునా స్వస్థపరచండి దేవ దేవాడ కూడా మంచి ఆరోగ్యం దయచండి దేవాన్ని కృపలో భద్రపరుచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి ఈశ్వరాజాన్ని ఎక్కిస్తూ ఉదరాం చిన్న పాపని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి దేవా ఆ బిడ్డ కూడా మంచి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షణ మీరు దయచండి ఏ సజాన్ని దేవా ఏసు క్రిష్ట వంద నాలు తండ్రి ముఖ్యంగా దేవా రేణుకృష్ణ మన జరం కూడా ముట్టండి దేవా అప్పుడల్లా ముట్టి తాకి స్పష్టపరచండి సేవలు కూడా దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా నీ నామానికి మహిమేసుకుని ముఖ్యంగా శివరాజు బ్రదర్ ముట్టండి ఒక సిస్టర్ కూడా ముట్టండి దేవా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దండి ఒక బ్రదర్ మరించి జాబ్ రావాలి వేస్తున్నాములో మీరే కార్యం జరిగించండి దేవా ఆవిడల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా ముఖ్యంగా రూపం కూడా ముట్టండి దేవా ఆవిడ మంచి జాబ్ రావాలి నా మీరే కార్యం జరిగించండి ముఖ్యంగా దేవానికి ఇస్తూ ఉదరం దేవా ఏసు క్రిష్ రజానికి వంద ముట్టండి దేవా అన్నం ముట్టండి ఆవిడకు మారు మనసు దయచని ఇచ్చిన సంతానం ముట్టండి వాళ్ళ ని కృపలకు భద్రపరచుకునే దేవా కుటుంబంలో సమాధానం అయితే మీరు దయచని సుధలను కొట్టివేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకుని దేవాని రాకడా సిద్ధపరచుకుని దేవా ఏసు రజానికి దేవా ఏసు క్రిష్టజానికి దేవా ఆత్మకార్యం జరిగించి ప్రతి ఒక్క సిస్టర్స్ ని ముట్టండి దేవా వాళ్ళకు ప్రతి ఒక్క అంశానికి మీరు జవాబు దయచేసి అందరినీ కృపల భద్రపరచుకోండి మరే స్టడానికి స్తోత్రం దేవా మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎస్ నామలు నడు వచ్చిన ఆం తండ్రి ఆమె సరస్భ ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చేస్తున్నాం వాక్యానికి మేము ఇదే దగ్గరికి జీవించాలా ఎస్సు ప్రభా నీకెస్తూ తన ఆయన నీ రాకడతారు ఉంది కనుక ప్రభా నే పరిశుద్ధంగా జీవించాలా నీ వాక్యం ఏం చెప్తుంది ప్రకారం నడుచుకోవాలన్నా అయా ఇంత వరకు నివరమైన మాటలు మాట్లాడాడు ప్రభా అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన జీవం గల దేవానికి వంద వాక్యం నేరుకటి ఫలింప చేయండి హృదయాటి ఫలింప చేయండి ప్రభా హం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను ఆయన జ్ఞాపకం చేసుకోండి రామచంద్ర ప్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న ముట్టండి తాకండి ఆయన మంచారకం సుస్థత ఇచ్చేయండి యశ్వభానికి వందనబడు జీవం పూసే రక్షించండి ఆయన దేవా ఇంతవరకు సాక్షి నిలబెట్టినా ప్రభా కుటుంబంతో రక్షింపబడను గాక గొప్ప విషయాన్ని తయేయండి యశూ ప్రవాణికే స్తోత్రం చెడ్డిస్తున్నాం అయినా జీవంగా దేవ కావ్య విశ్వార్థిస్తున్నాం వాళ్ళ భార్య భర్త దీవించి ఆశీర్వదే ఇంకా యసుకృష్ణనామను ముందుకు నడిపించండి దేవ పిల్లల్ని కూడా దీవించండి ఆశీర్వదించండి బలమైన పాత్రగా మీరు వాడకుండా కుటుంబాన్ని ప్రభావ కుటుంబకున్న కలితాలను తొలగింపబడునగాక కుటుంబకున్న బంధకాలను తెంపివేయబడుగాక కుటుంబం సమాధానం తీసుకుని రండి అయినా కుటుంబం వద్ద దీవించి సేవలు బలంగా వాడుకొని నేను మహిమించుకోండి ప్రవానికే స్తోత్రం అయినా మరి చిన్న బిడ్డని జీవం తేవా తల్లి బిడ్డను క్షేమంగా చేసిన తేవా నీకు వందనాలు అయినా ఆ కుటుంబం కూడా మారుమనిసుకుందడం కాక కుటుంబంతో సాక్షి నిలబడను కాక ఆటంకాలను తొలగించండి ఇంకా వీళ్ళు గొప్పగా వాడుకోండి బ్రవ్వా సూర్యస్ ప్రతి విషయంలో ప్రార్థించినప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందరు బట్టి వందనాలు అయినా ఆయుష్కృష్ణ నామలు దేవా పెడుకున్న బంధకాలు చీకటి శక్తులు ఇసుకుందర కుటుంబ సమాధానం దయచేయండి ప్రభావ యసు ప్రభానికి వందన విడుదల పొందును కాక ఆ కుటుంబం కూడా మార్మోసు పొందును గాక విజయాన్ని విధాయించేయండి రక్షించండి నాయన నా దేవానికి వందనాలు కుటుంబ సమాధానం దయచేయండి యసు ప్రభా నైనా కష్టం ముట్టండి మనోజ్ కూడా ముట్టండి తాకండి అయినా మంచి ఆర్గం స్వస్థత ఇచ్చేయండి వరం జీవం పోసి రక్షించండి దేవ సాక్షి అందరు బట్టి నీకు వందని ఇంకా సేవలో మీరు బలంగా వాడుకోండి ఆటంకాలను తొలగించండి రూపర్కి మంచి జాబు దొరుకుండా ఆటంకాలను తొలగించండి లేవనెత్తండి గొప్ప వాడుకోండి మాయమ పొందండి ఓ నా దేవ నా తండ్రి స్తోత్రం నాయ నా కుటుంబం తో సేవలో బలంగా వాడుకోని నా మనకే బెంబర్ కూడా ముట్టడి తాకండి నైనా బిడ్డకు స్వచ్ఛత కలగా చేయండి దేవ ఆ బలమైన సేవ చేయుడుగాక బలమైన పాత్రగా మీరు వాడుకోండి కుటుంబ సమాధానం దయచేసి ఇంకా బలమైన సేవ చేయుడుగా కుటుంబం తరువాత అక్కడికే సిద్ధపరచుకోండి ఓ నా తండ్రి నీకే స్తోత్రం పాపములు అశుద్ధ రక్తముతో కడిగి పరిశుభ్ర పరిశుభ్ర పరిశుభ్ర పరిశుభ్రం తండ్రి ప్రభువ అలాగే మీ సేవలో ఉన్న బ్రదర్సు సిస్టర్సు అందరినీ పేరు పేరున మీరు ముట్టండి ప్రభువ సేవకులు వారి పిల్లలను వాళ్ళ పిల్లలను కూడా మంచిగా ఆరోగ్యములు ఇవ్వండి ప్రభువా సేవకులకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరికీ జీవన ఆధారము రూపించండి దేవా వేసునాభంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ంత వరకు వాక్యం ద్వారా మాట్లాడేస్తుభా వాక్యం అంటే మా ఉదయంలో వచ్చింది వెలుగు కలిగింది చీకటి పారిపోయింది ప్రభా ఆ వాక్యమే బలం కరంగా బలం వచ్చింది ఆ వాక్యమే జీవన జీవింపై చేసిన అందుకు వందలు ప్రభా ఈ వాకు మేము స్వీకరిస్తున్నాం ఈ వాకు ద్వారా ప్రభా అనేక జగ పోయి అనేక జీవితంలో చీకటి పోయి వెలుగు కలగాల వేస్తు ప్రభా అలాగే బలంగా అందరు వాడుకోని ప్రభా నా దీవానికి అలాగే నా దేవ ఎంతో మంది ప్రేరీక చెప్పారు రామచంద్ర ప్రభాస్ తిరిగి సహాయం చేయండి ఆటగాదేళ్ళు కాల్చే దిరాత్మను కాల్చేసి అలా జీవన గల వాక్కు ధర ఆ చీకటి వెళ్ళిపోవాలి ఈశ్వరు ప్రభా స్థమంత శాస్త్రం వల్ల వచ్చి నిన్నాలి ప్రభా కుటుంబం మారాలా అలా అబ్రహం కార్యం చేయండి మీ చిత్తంగా కుదరాల ఇంకా ఆలోచన కాకుండా మీ ముందుండి జరిగించి ఆ దీవానికి మంచి జాబ్ దొరకాలా చేపెట్టి నడిపించి ఆ ఫ్యామిలీ వాడుకోండి పనులు జ్ఞానం తెలియచి ఇంకా వాక్యములు బలపరిచి వాడుకోండి నా దీవానికి నా దివా మన వాళ్ళ జీతం ఆటం తొలగించి చేపట్టి ఇంటిలో గొప్ప చేయండి మన తనిస ప్రభావ దివా ఇంకొకరీలో ఉన్న బయటకు తీసుకురాని స్వస్థపరచండి నా ప్రభానికి స్థుతం స్వస్థపరిచే యోహన మీరు స్వస్థపరిచి ఉద్యోగుల గాయలు ప్రభావం తిరిగి స్వస్థపరిచి మీరే శాక్తిగా నిలబెట్టుకోండి మన తనేసే ప్రభా బిట్టి తాకి స్వస్థపరచండి నా దీవానికి అన్ని కంచెని హీలించంప్రభ సంవత్సరం సాధ్యం వేసుప్రభ గొప్ప సాక్ష్యం చేసి అగ్ని కంచేని గొప్ప సేవలు వాడుకోండి నా దీవానికి రవి రికి కుటుంబంతో ప్రభావ సేవలు వాడాలక్షణ పొందాలా ఇంకా సేవలు వాడవాడాలా అందరు వాడవాడాలా అక్కడ సమీపం ఉంది ఈ వెలుగు ప్రభా జియో వాకు జియో జిల్లని మా నోటి నుంచి వెళ్ళాలా ఇంతవరకు వాకిందరూ మాట్లాడే సుప్రభ నిస్తాం అలలీ నీ వాక్ విజయతో చెప్పాలా నీ వాక్యంకు ప్రభా మా ప్రాంతం మీద అధికారంకు లోబడి ఉండాలా అలాగే మాకు మార్చమని వేసిన ప్రాస్థీన్ దేవుని యొక్క సమాధానం శాంతి మన అందరి కుటుంబంకు కేపి కుటుంబం అందరికో మా కుటుంబంకు సదాకాలం చూడు కాక